ప్రైజ్ లో ఉన్నది ఈరోజు స్కై ప్రారంభం జాయిన్ అయినా మీ అందరికీ మన ప్రభుత్వం మనం ప్రార్థన వీటికి ప్రారంభించుకున్నాము సుజాత స్టాపింగ్ ప్రయోజట క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు ఓకే ప్రార్థన చేసుకుందాము అందరూ కళ్ళు మహాగనుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి మంతుడవేశయ్య నీకు ఘనమైన నామంకు స్థుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంత మటుకు ప్రభ మా మీరు చేసిన గొప్ప మేళ్లను బట్టి ప్రభ ఎన్నో ఆపదల నుంచి తప్పించిన విధానులు బట్టి ఎన్నో రకాల రోగాల నుంచి మాకు స్వస్థతను బట్టి ప్రభా నిత్యము నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వేలాది వేల వందనాలు స్తోత్రములు ప్రభా యోగ్యత వారము కానీ ప్రభు ప్రేమను బట్టి ప్రభని యొక్క బట్టి మేము యోగ్యమైన సన్నిధిలో మోకరిల్లుటకు ప్రభ మాకి ఇచ్చినటువంటి ధన్యత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభను ఎందులోనూ మేము గొప్ప కాదు నాయన కానీ మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభ మీ యొక్క వెలలు ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు శృతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రభ ప్రతి విధమైన మేలుల కొరకై ప్రభ ఎన్నో మంచి ఈవుల కొరకై ఎంతో కృపలో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకై మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం నాయన నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన్నారు ప్రభా దినములు గతించుతున్నవి కానీ మాట పొల్లుపోదు ప్రభ మీరు ఇచ్చిన వాగ్దానంలో ఏది కూడా నిష్ఫలం కాదు నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత అభిషేకించి ప్రభ న తండ్రి ఈ రీతిగా ప్రభ కూడుకొని ప్రభ నిన్ను స్తుతించుటకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ఎంతో మందికి లేని ఈ ధన్యత మాకు నీకు వందనాలు ప్రభని యొక్క సాన్నిధిలో మోకరించి మా హృదయంలో కుమరించి ప్రభ మా ఆశలను ప్రభ న తండ్రి కోరికలను వినవించుకుని నీ చిత్త నీకు అనుకూలమైన సమయంలో మాకు ప్రతి కార్యంను జరిగిస్తున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఏమి కూడా ప్రభ మేము మీ రుణం లేము ప్రభ నా ఏసన్ అతండి మరి విరిగి నలిగిన హృదయంతో ప్రభ నీ యొక్క సన్నిధులు మోకరిల్లుటకు ప్రభను అతని నిశ్చయలతో మేము వండుటకు మీరిచ్చిన కృప కొరకే వదనాలు చెల్లిస్తున్నాం సమాధానంతో ప్రతి గృహం నింపిన విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నతండి ప్రభ యోగ్యులుగా తీర్చుటకు ప్రభ మీ యొక్క అతని పరిశుద్ధ రక్తములు కార్చి మాకిచ్చిన విమోచన కొరకాయి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఏసున్ నామంలో మమ్మల్ని ముద్రించినందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభాని యొక్క ఆత్మచేత ప్రతి అభిషేకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మేమందరము ఈ రీతిగా నూతన సంవత్సరంలో కూడుకుంటున్నాం ప్రభా నతండి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని ప్రభ పేరు పేరున మీరు దర్శించండి దీవించండి ప్రభా నతండి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరతలు ప్రతి అక్కర్లను తీర్చమని ప్రతి విధమైన సమస్యల నుంచి ప్రభా మాకు ఇచ్చినటువంటి కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా ప్రభా నీ యొక్క ద్వారా మాతో మాట్లాడండి దర్శించండి ప్రభా తండ్రి నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని బలపరచండి మమ్మల్ని సిద్ధపరచండి నీ యొక్క రాకడుకు ప్రభ ప్రతి బిడ సమర్పణతో సంపూర్ణంగా సిద్ధపడేట కృప చూపించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ సిస్టర్ థ్యాంక్ అక్క కేన్ అక్క మీరు పాట పాడండి అక్క ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ అందరికి పాట పాడుకుందాము నీవే నీవే హెచ్చాలి నేనే నిన్న తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి పోవాలి. నా నీదు ప్రేమ పొంగిపోవాలి నీవే నీవే హెచ్చాలి నేనే నిన్నే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గంలో నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గంలో సిలవను మోయా సువార్త చాటాలి శిలువను మోయాలి సువార్త చాటాలి నీరాక కోసమే నే ఉండాలి Nii cheti nidallone thagi undali. Nii raka kosa me ne vetchu judali. Nii cheti nidallone thagi undali. Yesaya, Yesaya, Yesaya, Yesaya, Yesaya. నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పోవాలి కడవరి కాలంలో ఈ కోత కాలంలో అంత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంత్యాకాలంలో నీ సన్నిధి కావాలి కన్నీరోల ఖాళీ గుండెలు మండాలి కన్నీరోల ఖాళీ గుండెలు మండాలి చల్లారే గుండెల్లో నా వేడి పుట్టాలి నిద్రించు చున్న వారు వెన్ను తట్టాలి చల్లారే గుండెల్లో నా వేడి పుట్టాలి నిద్రించున్న చున్నావారు వెన్ను తట్టాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ఏసయ్యా ఈసయ్యా ఏసయ్యా ఈసయ్యా నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవిత నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ అలాంక్ యూ మన మన మధ్యలో ఉన్న పరిస్థితుల బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్ ప్రైజ్ లాస్టర్ అందరికీ ప్రైజ్ లాడ్ మన ప్రభావని శుభ్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు శుభములు ప్రాప్తం చేసుకుని మనం దేవుని వాక్యాన్ని దానించుకుంటాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు మీ ఘనమైన అత్యున్నతమైన అతి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశం మహాకాశములు గొప్ప దేవుడు నిన్న అన్నుడు నిరంతరం మారని మార్పు చెందని గొప్ప దేవుడవు యుగయుగులకు సజీవుడవు స్తోత్రార్హుడవు ప్రూజారుడవు తండ్రి అయినా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా రాజులకు రాజు ప్రభులు ప్రభు ప్రభాని ఇంతవరకును తండ్రి మీ కృపలో కాచి కాపాడుతొచ్చిన మన తండ్రి మీ ప్రేమ తట్టి మీకు వేలాది వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అంటే మా కొరకే మీ మరణం ద్వారా మాకు జీవును అనుగ్రహించిన దేవుడవు నాయన మాకు నిత్య జీవున్ని ఇచ్చిన దేవుడు రాజవారసులుగా చేసిన దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహింపొందు వచ్చినందుకు మీకు వందనలు తండ్రి ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా సహాయపడండి నా ప్రభ మా అందరితో మీరు మాట్లాడండి నా ప్రభ మా జీవితాలు తండ్రి నాయన మీకు అంగీకారంగా ఉన్నట్లుగా ప్రభ చూపించండి మాలో ఎటువంటి నాయన మచ్చ కానీ డాల్ గ్రాగు కానీ ప్రభ ఏది కూడా తండ్రి మా జీవితంలో ఉండకుండా ప్రభా మా జీవితాలు మీకు ప్రీతికరంగా ఉన్నట్లుగా మీ కృప చూపించండి మీరే మాట్లాడండి మాతో ప్రభాపతి లోపాలను ఆయన ఎత్తి చూపించండి వాటిని ఆయన తొలగించుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి సమయంలో నీ పక్షంగా నిలబడుతున్న జ్ఞాపకం చేసుకున్నానండి విసిలు చాట్లు మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా నోటిని మీ బురుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ సంస్థ ప్రవర్తన అంతటి ఎందుకు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభు నా తలంపులు నా స్వబుద్ధిని నాయన సొంత జ్ఞానాన్ని ప్రభు మీరే దూరపరచండి మీరు నాలో ఉండి నన్ను మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను రావాల్సిన వారందరినీ కూడా తండ్రి మీరు నడిపించమని మీరు మహిం పొందమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రోజు మనం ఎఫసిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం నుంచి మనము అపోస్తులేటువంటి పేతృ భక్తుడు చేస్తున్నటువంటి అపోస్తులే పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనను మనం ధ్యానించుకునే వారంగా ఉంటాము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిదో వచ్చనం వరకు ఇక్కడ పౌలు భక్తుడు మన తండ్రి ఎదుట మోకాల్లోని ఎఫ్ఎస్సి సంఘాన్ని గుర్చి ఆయన మొరపెడుతూ ఉన్నాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చనం అక్కడ రాయబడిన మాటలు ఏంటివి అంటే ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయ మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకునం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి కావాలని ప్రార్థించుతున్నాను అపస్తు పౌలు ఎఫ్సి సంఘాలను గురించి ఆయన మొరపెడుతున్నాడు ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్తే ఆయన ఏడు అంశాలను గురించి అక్కడ ప్రార్థిస్తూ ఉంటాడు ఏడు అంశాలు ఏడు అంటే సంపూర్ణతకు సాదృశ్యం అంటే ఈ ప్రార్థన సంపూర్ణమైన ప్రార్థనగా కూడా మనం తీసుకోవచ్చు ఆయన ప్రార్థిస్తుంది సంఘానికి కావలసిన అవసరతల గురించి సంఘానికి ఏవి కావాలో ఏవి ఉంటే మనం పరలోకానికి చేరగలుగుతాము ఇటువంటివి మన జీవితంలో ఉంటే మన తండ్రికి మన ప్రభువుకి ఇష్టంగా జీవించగలుగుతాము ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము ఆ యొక్క అంశాలను గురించి ఆయన ఇక్కడ ప్రార్థిస్తూ ఆ రోజు ఆయన ఎఫ్ఎస్సీ సంఘానికి ప్రార్థిస్తూ వచ్చాడు ఎందుకనంటే అవి ఎఫస్సి సంఘానికి ఎంతో అవసరం ఈరోజు మనం ఎఫ్ఎస్ సంఘం కాకపోయినా ప్రభు అయిన వారి యొక్క సంఘం మనం ఆ ఎఫ్ఎస్సి సంఘము ఏసు ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడింది ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా కూడా ఏసు ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడిన వారం పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి వచ్చి ఏ విషయాల గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ యొక్క విషయాలనేవి మనకు కూడా ఎంతో అవసరం ఎపిసంగమైనా పౌలైనా మన్నమైనా మనం అందరికీ తండ్రి ఒక్కడే మన ప్రభుని యశు క్రీస్తువారు ఆయనను మనం సేవించాలి ఆయనను మనం గనపరచాలి ఆయనను మనం కలుసుకోవాలి ఆయనతో పాటు సదాకాలం జీవించాలి అంతకు ఉద్దేశము అంతకు ఏది కూడా మనకు లేదు కాబట్టి ఇక్కడ ఆయన ఎఫ్ఎసి సంఘాన్ని గురించి ఏమని ప్రార్థిస్తున్నాడో ఈ ఏడు అంశాలు ఏంటివో మనం ఈరోజు ధ్యానించుకునే వరంగా ఉంటాం ఆయన మొట్టమొదటిగా ప్రార్థిస్తున్న అంశం ఏంటిది అనంటే ఎఫ్ఎస్సీలకు పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఆయన మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట చేస్తున్నటువంటి ప్రార్థనా ఏంటిది అనంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండాలి ఏం చెప్ మనకి ఏం కావాలి అనంటే అంతరంగ పురుషుడు బలపర్చబడాలి అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడిగా ఉండాలి బలహీనుడిగా ఉండకూడదు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నాడు అనంటే పరిశుద్ధ వలన మనకు వస్తుందని చెప్తున్నాడు ఆ బలం మనకి ఎక్కడి నుంచి వస్తుందనంటే పరిశుద్ధ వలన వస్తుందని చెప్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మను పొందుకున్న మనం దేవుని ఆత్మచేతను నడిపించబడే మనం మనకు కావలసిన ప్రాముఖ్యమైనది ఏది అనంటే మన అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడుగా ఉండాలి ఎందుకు మన అంతరంగ పురుషుడు బలపరచబడకపోతే మన అంతరంగ పురుషుడు శక్తివంతుడు కాకపోతే మనల్ని మన శరీరము పరిపాలిస్తుంది మన శరీరం మనల్ని పరిపాలిస్తుంది మన ఆత్మీయ జీవితము నడిపించబడాల్సింది మన అంతరంగ పురుషుని ద్వారానే మన ఆత్మ ద్వారా మనం నడిపించవాలి ఆత్మలో మనం జీవించాలి అంతేగాని శారీరకంగా మనం జీవించకూడదు శరీరకంగా మనం ఈ లోకంలో ఉండకూడదు ఎందుకు శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు శరీర సంబంధమైన మనస్సు శరీర కార్యాలు చేసేటువంటి జీవితం శరీర కార్యాలు చేసేటువంటి మనిషి యేసు ప్రభుకి ఇష్టమైన వ్యక్తి కాదు ఎందుకు వరకు ఏసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు అనంటే కేవలం మనలో ఉన్న ఆత్మను తిరిగి బ్రతికించడానికి మనల్ని నాశనానికి మరణానికి నరకానికి తీసుకెళ్తున్నటువంటి మన శారీరక క్రియలు అనేవి యేసు ప్రభు లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని క్రయదనంగా చెల్లిస్తూ వచ్చాడు కాబట్టి మనం చేయవలసిందల్లా ఏమీ లేదు మన అంతరంగ పురుషుణ్ణి మనం బలపరుచుకోవాలి దేవుని ఆత్మ ద్వారా దినదినం మనం బలం పొందుతూ ఉండాలి బలవంతులంగా మారాలి లేదు అనంటే మన శరీరము మనని డామినేట్ చేస్తది ఆ శరీరము డామినేట్ చేస్తే మన శరీరము మనల్ని ఏలితే మనం జీవించలేం మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం ఎందుకనంటే ఆత్మ ఈ రెండిటికీ కూడా ప్రతి నిత్యము వైరం ఉంటుంది శత్రుత్వం ఉంటుంది రెండిటికీ రెండు భిన్నముగా కోరుకుంటూ ఉంటాయి మన అంతరంగ పురుషుడేమో దేవునికి దగ్గరగా జీవించాలి దేవుని మాటకు లోబడాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి ఆయన చిత్తాన్ని కనుగొనాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఆయనకు ప్రీతికరంగా ఉండాలని కోరుకుంటాడు మన ఆత్మ పరలోకం వెళ్ళాలని కోరుకుంటుంది కానీ శరీరం ఏం చేస్తుంది అనంటే అది నశించిపోయేది అది క్షీణించిపోయేది దానికి శాశ్వతమైన జీవం లేదు అది కొంతకాలం సుఖబోగాలని కోరుకుంటుంది రెండిటికి రెండు విరుద్ధమైనవి రెండిటికి రెండు శత్రుత్వం కలిగినవి భిన్నంగా కోరుకుంటాయి కాబట్టి మనం ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మన శరీరక ఈచల మీద మన ఆత్మ మన అంతరంగ పురుషుడు బలం పొందాలి విజయం పొందాలి అలాగైతేనే మనం జీవించగలం అలాగైతేనే మనం బ్రతకగలం అలాగైతేనే మనం ఏసు ప్రభును సంతోషపెట్టగలం మన శరీరక ఈచలు సచ్చిపోకపోతే మన శరీర ఇచ్చలు నశించకపోతే మన శారీరక క్రియలు నశించిపోకపోతే మన శారీరకమైనటువంటి ఆలోచనలు తలంపులు సమస్తము శారీరకమైనవన్నీ కూడా నశించిపోకపోతే చూడండి మనం మారు పొందినాము అనే దానికి అర్థం కూడా లేదు మనకు మారు లేనట్టు మనం మారు పొందలేదు అదే గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో పలు భక్తులు చెప్తాడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరం శరీరముకును విరోధంగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏవి చేయని నిశ్చయించరో వాటిని చేయకుందురు ఏం చెప్తున్నాడు శరీరము ఆత్మకి ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి మీరు ఏవి చేయాలని నిశ్చయించుకుంటారో వాటిని చేయకుండా ఉంటారు మనం పాపులు మని గ్రహించినట్లయితే మన జీవితం పాపములు ఉన్నదని గ్రహించినట్లయితే మనం చేస్తున్నటువంటి తలంపులు మనం చేస్తున్నటువంటి పనులు మనం పలుకుతున్నటువంటి మాటలు మనల్ని నరకానికి తీసుకొని పోతున్నాయని మనం గ్రహించినట్లయితే మనం ఏం చేస్తాం వాటిని చేయకుండా మానేస్తాం మన ఆత్మను జీవింప మన ఆత్మను బ్రతికించుకోవడానికి ప్రభువుతో పాటు మన నిర్మించిన మన తండ్రి మన దేవునితో మనం ఉండడానికి ఏం చేస్తాం చర్యక్రియాను చంపేస్తాం అదే మారుమనిస్ అంటే ఏదైతే మనం పాపపు జీవితంలో ఉన్నప్పుడు చేస్తూ ఉంటామో వాటన్నిటిని విడిచిపెడతాం వాటిని చేయకుండా మానేస్తాం ఒకవేళ చేయలేదు మానేయలేదు అవి ఉన్నాయి మనం మారుమన్స్ పొందామని మనము నిజంగా మారుమన్స్ పొందలేదు మనల్ని మనం అలా బ్రహ్మపరుచుకుంటున్నాం మనల్ని అలా మోసపరుచుకుంటున్నాం అంతే మనం అనుకుంటున్నామే తప్ప నిజంగా మన జీవితం అలా లేదు నిజంగా మనం మారుమనిసిపోయిన స్థితిలో ఉన్నవారం కాము కాబట్టి చూడండి మనము ఏదైతే శరీరక్రియలను చేయకుండా ఉంటాం ఆత్మతో మనం బలపడిన ఆత్మతో ఉన్నవరం అయితే అదే రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పౌరు భక్తులు చెప్తాడు పదమూడవ వచ్చినం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మ చేత శరీరక్రియలను ఏం చేం మనం సారంగా కనుక ప్రవర్తిస్తే చచ్చిపోయే వాళ్ళం రావలసిన వాళ్ళం అలాగే ఆత్మ చేత శరీర క్రియలు చంపితే మనం జీవిస్తాం కాబట్టి ఈ రెండిటికి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధంలో మన అంతరంగ పురుషుడు మాత్రమే బలంగా ఉండాల శరీర శరీర శారీరక క్రియలు బలహీనంగా ఉండాల కాబట్టి మనం అంత బలంగా ఉంటే అంతగా మన శరీర క్రియలను మనం చంపగలం మనం ఎంతగా దేవుని ఆత్మతో నడిపింపబడితే దేవుని ఆత్మకు లోబడితే దేవుని మాట వింటే అంత మనం బలపడగలం ఎంత దేవుని ఆజ్నికు మనం లోబడితే మనం అంత బలపడగలం అంతగా మన శరీర చంపగలం మనం జీవించగలం అలా చేయలేకపోతే చూడండి మనం చదవలసిన వారము అని వాక్యం చెప్తామని కాబట్టి ఇంతకీ శారీరక క్రియలు శరీర క్రియలను చదువుకుంటున్నాం ఇంతకీ శరీర క్రియలు అంటే ఏంటివి మనం అనుకుంటాం వ్యభిచారం అంటే శరీరక్రియ దొంగతనం అంటే శారీరక క్రియ కావచ్చు నరహత్య అంటే శారీరక క్రియ కావచ్చు ఇవే అనుకుంటాం వాళ్ళు భక్తుడు అవన్నీ చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో శారీరక స్పష్టమై ఉన్నాయి శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అవేవనగా జారత్వం మనం చదువుకుంటూ పోతే అమ్మయ్యా జారత్వం నాలో లేదనుకుంటాం అపవిత్రత నాలో లేదనుకుంటాం కాముకత్వం అయ్యో లేదు నేను ఎవరిని మోహ చూపులు చూడడం లేదు అసలు నాకు ఆ తలంపులే లేవనుకుంటాం మంచిదే విగ్రహారాధన నేను ఎప్పుడో ఆ పటాలు ఆ విగ్రహాలన్నీ ఎప్పుడో పడేశాను నాకు అసలు నా జీవితంలో విగ్రహారాధన లేదు నాకు ఇంకా ఈరోజు అవంటే అసహ్యం అనుకుంటాం మంచిదే అభిచారము ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ద్వేషములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విముతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఆ లిస్టులోవే చూడండి దొంగలు అని చెప్పి ఒక పేపర్ పెట్టి ఆ దొంగలు హెడ్డింగ్ కింద పది మంది పేర్లు రాస్తే అందరూ సమ్మానమే అందరూ దొంగలే అలాగనే శారీరక కార్యాలు అనే హెడ్డింగ్ పెట్టి దాని కింద ఇవన్నీ రాసినప్పుడు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అన్ని శారీరక క్రియలే ఏది మన జీవితంలో ఉన్నా మన శరీర క్రియలు ఇంకా మన జీవితంలో ఉన్నట్టే ఏది మనం చేస్తు ఉన్నా మనం పాపులమే ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పాడు కానీ పెద్ద ఆజ్ఞ అతిక్రమం పాపము చిన్న ఆజ్ఞ అతిక్రమం పాపం కాదు అని ఎక్కడో బైబుల్లో లేదు ఇది పెద్ద పాపము ఇది చిన్న పాపము అని అనుకోవడానికి లేదు అన్ని పాపాలే అన్ని పాపాలే నేను దేవుణ్ణి విపరీతంగా ప్రేమిస్తాను దేవుని విపరీతంగా నేను ప్రేమిస్తాను ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇస్తాను నేను ఆయనకి చేయాల్సిన ఉపవాసాలు చేస్తాను నేను ఇవ్వాల్సిన కానుకలు ఇస్తాను అన్ని చేస్తాను కానీ పొరుగు ప్రేమించే హృదయం నాలో లేకపోతే నేను పాపినే నా తల్లిదండ్రులను గౌరవించే గుణం నాకు లేకపోతే నేను పాపినే ఎదుటి వాడిని నేను ఆశిస్తున్నాను అనంటే నేను పాపినే అలాగనే మనలో జారత్వం ఉండకపోవచ్చు అపవిత్రత ఉండకపోవచ్చు కామం మన జీవితంలో ఉండకపోవచ్చు విగ్రహారాధన ఉండకపోవచ్చు కానీ ద్వేషం మన జీవితంలో ఉంటే కక్షలు మన జీవితంలో ఉంటే మత్సరాలు అసూయలు భేదములు మన జీవితంలో ఉంటే మనము ఇంకా శారీరకంగా జీవిస్తున్నటువంటి వారు ఇంకా శారీరకంగా జీవిస్తున్నటువంటి వారమే చూడండి ప్రాముఖ్యంగా ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏముందంటే భేదము ఈరోజు మనుషులు మనుషులు అంటే మనుషులు కాదు క్రైస్తవులు మనుషులంటే అందరి గురించి వస్తుంది క్రైస్తవుల గురించి ప్రాముఖ్యంగా ఎంతగా భేదం చూపిస్తారో వాళ్ళు అనుకుంటారు గ్రహించడం కూడా వాళ్ళకి నాకు అర్థం కాదు కాదు గ్రహించరా వీళ్ళు బైబిల్లో ఇదొక పాపము కానీ నేను భేదములో ఉన్నాను నేను భేదాన్ని చూపిస్తున్నాను ఈ భేదం అనే శారీరక కార్యము నా జీవితంలో ఉందని కూడా గ్రహించరు భేదం అనేది దేవుని దగ్గర లేదు ఏ భేదము దేవుని దగ్గర లేదు యేసు ప్రభువు ఒకరిని ఒక రీతిగా ప్రేమించి ఇంకొకరిని ఇంకొక రీతిగా ప్రేమించే దేవుడు కాదు అది ఆయన గుణగణమే కాదు ఆయన ఐదు తలాంతులకు ఐదు తలాంతులు తీసుకొచ్చిన వాడిని బలానమ్మకమైన మంచిదాసుడు అన్నాడు రెండు తలాంతులకు రెండు తీసుకొచ్చిన వాడిని బలానమ్మకమైన మంచిదాసుడు అన్నాడు ఒక తలాంత తీసి తీసుకెళ్ళిన వాడిని ఒకటి కనుక తీసుకొని వచ్చి ఉంటే ఇంకొకటి కనుక తీసుకొని వచ్చి ఉంటే వాడిని కూడా బల నమ్మకమైన మంచి దాసుడ అనేవాడు ఆయన భేదం చూపించడు ఉదయాన్నే కొంతమంది ద్రాక్ష తోట్లకి వెళ్ళారు మధ్యాహ్నం కొంతమంది వెళ్ళారు సాయంత్రం కొంతమంది వెళ్ళారు గంట ముందు కొంతమంది వెళ్ళారు అందరికీ సమానమైన జీవితం ఇచ్చాడు సుప్రభు నువ్వు కొంతసేపు చేశావు నువ్వు ఎక్కువసేపు చేశావు నువ్వు కొంత సంపాదించావు నువ్వు ఎక్కువ సంపాదించావు అనేటువంటి భేదము యేసు ప్రభువులో లేదు అది ఆయన గుణగణము కాదు ఆయన సమానంగా చూసేటువంటి గుణగణమైనది సమానత్వం ప్రేమ చూపించే సమానంగా చూసే గుణగణమైనది కానీ ఈరోజు మనుషుల్లో అది లేదు ఈరోజు లోకానుసారమైన విధానం ఏంటిది అంటే శారీరకమైన విధానం ఏంటిది అనంటే నేనే ఉన్నాను నేను మంచిగా రిచ్గా బట్టలు వేసుకొని బెంజికారు వేసుకొని సూట్ వేసుకొని మంచి క్లాసీ లుక్లో నేను కనుక షాప్కి వెళ్తే ఎంతో గౌరవిస్తారు అదే నేను చినిగిపోయిన బట్టలతో మాసిపోయిన బట్టలతో నలిగిపోయిన బట్టలతో ప్యారని చెప్పులు వేసుకొని వెళ్తే ఎవరు కూడా పట్టించుకోరు విలివేస్తారు అది భేదం దాన్నే భేదము అంటారు ఈ లోకం ఏం చేస్తాదు అనంటే వారికి ఉన్న హోదాలను బట్టి వారికి ఉన్న బట్టి వాళ్ళకున్న పలుకుబడిని బట్టి వాళ్ళకున్న ధనాన్ని బట్టి వాళ్ళకున్న అందాన్ని బట్టి సమస్త వాళ్ళకున్న కలిగి ఉన్న స్థితిగతుల్ని బట్టి విలువనిస్తారు అది లోకం కానీ క్రైస్తవులమైన మనకు అది తగదు క్రైస్తవులమైన మనకు అది తగదు కానీ దురదృష్టం ఏంటిది అంటే చింతించాల్సిన విషయం ఏంటిది అనంటే ఈరోజు అన్ని చోట్ల కూడా భేదాలు చూపించే వాళ్ళు ఉన్నారు సంఘంలో సేవకులు ఏం చేస్తారు ఎక్కువ కానికి ఇచ్చే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువ కానికి ఇచ్చే వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థనలు చేస్తారు ఎక్కువ వాళ్ళ గృహాలకు వెళ్తారు డబ్బులు ఏమైనా గురి మాట్లాడరు వాళ్ళతో మాట్లాడే సమయం కూడా వాళ్ళకు ఉండదు అన్నట్టు విశ్వాసులు కూడా ఏం చేస్తారు ఎక్కువ మందిని నడిపించేవాడికి గొప్పగా గౌరవిస్తారు కేసు ప్రభు బిడ్డలు చేసి విశ్వాసులు చేసే పని కూడా అదే పాస్టర్ దగ్గర ఆ గుణం ఉంది విశ్వాసుల దగ్గర కూడా ఆ గుణం ఉంది విశ్వాసుల దగ్గర ఏ గుణం ఉంటుంది ఈయన లక్ష మందిని నడిపిస్తాడు ఈయన ఇంత పెద్ద సంఘాలు నడిపిస్తాడు అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే వాళ్ళ మనసు ప్రేరేపించబడుతుంది పదివేల రూపాయల కానుకే బుద్ధి అవుతుంది అదే స్థానికంగా సొంత కాపరి మన కోసం ప్రయాసపడే కాపరి మనల్ని నమ్ముకొని మనకు మన నమ్మకంగా దేవుడికి అనుగ్రహించిన పరిచయం నమ్మకంగా చేస్తున్న కాపరికి మాత్రం వంద రూపాయలు కూడా ఇవ్వాలనిపించదు భేదం సూట్ వేసుకొని వస్తే ఇతనేదో గొప్పగా చదువుతాడేమో అని చెప్పి చెవులు కాసుకొని మరీ వింటూ ఉంటారు అదే మామూలు పాస్టర్ మాములు చెప్పులతో వచ్చి చెప్పితే వినరు ఏంది ఇతను ఇలా ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు అని అంటే పక్క కందుకూరు నుంచి వచ్చాడు లేదా పక్క గ్రామం నుంచి వచ్చాడు అంటే ఈ లోకలోడే కదా అని చెప్పి వినరు వేదాలు ఇటువంటి విధానాలు క్రైస్తవ సంఘంలో ఉన్నాయి అది పాపం అది అది బహు పాపం ఆ పాపము మన జీవితంలో ఉండకూడదు ఒకరిని ఒకరితంగా ఇంకొకరిని ఇంకొక విధంగా మనం చూడకూడదు అది శారీరక కార్యం ఆ కార్యం మన జీవితంలో ఉంది అనంటే మనం బలహీనలం మన అంతరంగ పురుషుడు బలంగా లేడు మన మీద ఇంకా మన శరీరమే రాజ్యం మేల్తా ఉంది మనలో కూడా ఉన్నాయి ఇటువంటి భేదాలు తొలగించుకోవాలవి అవి మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనవి కావు మనలో కూడా ఒకరు చెప్తే ఒక రకంగా ఇంకొకరు చెప్తే ఇంకొక రకంగా పేర్లు తీసుకోవాల్సిన మనకు అర్థమవుతాయి అర్థమయ్యే భాషలను చెప్తున్నాను ఒకరు చెప్పేటప్పుడు ఎక్కువ మంది ఇంకొకరు చెప్పేటప్పుడు తక్కువ మంది ఇవన్నీ కూడా భేదాలు ఇవన్నీ భేదాలు ఇవన్నీ కూడా మనకి తగినవి కావు ఇది దేవుని విధానం కాదు కాబట్టి భేదము అనేది మన జీవితంలో ఉండకూడదు అది శారీరక కార్యము చిన్న వారైనా పెద్దవారైనా దేవుని ముందు అందరూ సమానమే దేవుడు ప్రత్యేకంగా ఎవరిని గురు గు, గురు ఏముండదు ఆయన కొరకు ఎవరు నమ్మకంగా చేస్తే వారందరినీ కూడా ఆయన బిడ్డలుగానే స్వీకరిస్తాడు దేవుని దృష్టికి అందరూ సమానమైన కాబట్టి భేదములు మన జీవితంలో ఉండకూడదు అసూయలు మన జీవితంలో ఉండకూడదు ద్వేషం మన జీవితంలో ఉండకూడదు తెలుసో తెలుక్కో చేసామేమో ఇక నుంచి మనం చేయకూడదు ఎదుగు పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మన అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి వాడు బలంగా ఉంటేనే మన శారీరక క్రియలు చంపుతాడు ఆ అంతరంగ పురుషుడు బలంగా లేకపోతే శారీరక క్రియలు చావవు మన ఇంకా శారీరక క్రియలు ఉంటే మనం ఇంకా కూడా బలహీనులమని అర్థం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నామని అర్థం మనం బలం పొందుకోవాలి మనం బలం పొందుకొని మన శారీరక క్రియలని అన్నిటిని చంపి విజయాన్ని మనం పొంది మనం పరలోకానికి పోవాలి జీవించాలి కాబట్టి ఆయన మొట్టమొదటిగా చేస్తుంది ఏంటిదనంటే అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఉండాలి ఆ శక్తి లేకపోతే చావవలసిన వారం వాక్యానుసరంగా ఆత్మీయంగా చావవలసిన వారు అదే బలం కలిగిన వారం అయితే శారీరక క్రియ అన్నిటిని చంపేసి జీవిస్తాం అది ఆయన చెప్పే మాట మనలో పరిశుద్ధత ఉంటుంది అది రెండో మాటగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనకు కావాల్సింది మొట్టమొదటిది మన అంతరంగ పురుషుని అందు మనకు శక్తి కావాలి మనం దేవుని అడగాల్సింది ప్రార్థనలో ఇదే ఇది బహు ప్రాముఖ్యమైంది మన జీవితానికి రెండోది ఆయన చెప్తున్నాడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఏం చెప్తున్నాడు ఆయన యేసు ప్రభు మన హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాలి ఆయన ఎప్పుడు నివసిస్తాడు మన హృదయంలో అనంటే మనలో శరీరక క్రియలు చచ్చిపోయినప్పుడు ఎందుకు అనంటే ఆయన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మనల్ నుంచి కోరుకునేది ఒకటే ఒకటి సహవాసం గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం ఆయనే మనల్ని గత గర్భంలో నిర్మించుకున్నాడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనని దర్శించాడు రక్షణ ఇచ్చాడు ఇదంతా ఎందుకు చేసుకుంటూ వచ్చాడు అనంటే కేవలం మనల్ని ప్రేమించి మనతో సహవాసాన్ని ప్రభు కోరుకున్నాడు కాబట్టి ఆయన అంత గొప్ప కార్యం చేసింది మనతో సహవాసం కలిగి ఉండడానికి కాబట్టి ఏసు ప్రభు మనలో ఉండాలి యేసు ప్రభు మన హృదయంలో నివసించాలి ఆయన మనలో నివసించేటప్పుడే మనం బలమైన వాళ్ళం ఆయన మనలో ఉండాలి అంటే ఆయనకు మనం చోటు ఇవ్వాలి మన హృదయంలో చోటు లేకుండా కూర్చో కూర్చో కూర్చో అంటే ఎక్కడ కూర్చుంటాడు ఎవరైనా ఇంట్లో స్పేస్ ఉంటేనే ఉండగలం స్పేస్ లేదు ఏం లేదు ఇంట్లోకి రా ఇంట్లోకి రా లేదంటే స్పేస్ లేకుండానే ఇంట్లోకి వచ్చి కూర్చో కూర్చో అని స్పేస్ లేకుండా చేస్తే ఎక్కడొచ్చి కూర్చుంటాడు ఎక్కడొచ్చి ఉంటాడు అలాగనే మన హృదయంలో కూడా దేవునికి మనం చోటు ఇవ్వాలి మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలి ఆ హృదయం నిండా ఆయనే ఉండాలి మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేని స్థితిలో చాలా మంది ఉన్నాం హృదయం నిండా విచారాలు విచారం చోట ఆయన ఉండడు హృదయం నిండా ఏవేవో కలతలు ఉండడు హృదయం నిండా ద్వేషాలు ఉండడు హృదయం నిండా రకరకాలైనటువంటి కోరికలు ఆలోచనలు ఆయన ఉండడు ఆయనకిష్టం ఉండదు ఆయన మాత్రమే ఉండాలని ఇష్టపడతాడు ప్రభు ఎందుకు అనంటే ఆయనే నిన్ను చేసుకున్నాడు నువ్వు ఆయన సొత్తువి ఆయన సొత్తు ఆయనది కాకుండా వేరే వాళ్ళు ఉంటే డబ్బుకుంటారు ఆయన కదా మనల్ని కొనుక్కున్నది ఆయన కదా తన ప్రాణాన్ని క్రైగనంగా చెల్లించింది ఆయన కదా వెళ్ళ చెల్లించి మనల్ని కొనుక్కున్నది ఆయన కొనుక్కున్న ఇంట్లో ఆయనకే స్థానం లేకపోతే ఎలాగా కాబట్టి ఆయన కొనుక్కున్న ఇంట్లో ఆయనకి స్థానం ఇవ్వాలి ఇది ఆయన ఆలయం ఇది పరిశుద్ధ ఆలయం ఆయన ఆలయంగా దీన్ని చేరుకుంటూ వచ్చాడు మన ప్రభు కాబట్టి ఆయనకి మనం స్థానం ఇవ్వాలి అలాగనే ఆయనకి స్థానం ఇవ్వడంతో మన సరిపోదు ఆయన స్థానం ఇవ్వడమే కాదు ఆయన ఉండేలాగా మనం చూడాలి చూడండి ఎలా మనం ఉండాలి అనంటే మన మన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి ఉదాహరణ చెప్తున్నాను మన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి బంగారం ఉంది చాలా విలువైన సంపద మన ఇంట్లో ఉంది మన దురదృష్టం ఏంటిది అనంటే ఆ ఇంటికే కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి లేకపోతే కొన్ని కొన్ని ఏవో ఉన్నాయి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ కఠినమైన నిఘా ఏర్పరుస్తారు ఎక్కడైతే దొంగ చొరబడ్డానికి అవకాశం ఉంటుందో అక్కడ నిఘా ఏర్పాటు చేస్తారు నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన దృష్టి పెడతారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దొంగ రాకుండా కాపలా మనం చేయవలసిన పని అదే నా ఇంట్లో బీరువా ఉంది డబ్బులు ఉన్నాయి ఆ కిటికీ బాగలేకపోతే నేనేం చేస్తాను ఆ కిటికీ నేను రిపేర్ చేసుకోవాల ఎందుకు అది వెళ్ళిపోకూడదు దొంగ వచ్చి తీసుకెళ్ళిపోతాడు దొంగ వచ్చి దూరతాడు అలాగే మన హృదయంలో ఏసుప్రభు మాత్రమే ఉండాలి మన శరీరం ఎటువంటిది అనంటే పాపభూ మన జీవితం ఎటువంటిది అనంటే పాపభూ మనం ఇంతకు ముందు రక్షణ పొందక ముందు చేసిందంతా అదే పాపంలోనే ఉన్న వాళ్ళం పాపాన్నే ప్రేమించిన వాళ్ళం పాపం కొరకే బ్రతికిన వాళ్ళం లూప్హోల్స్ ఉంటాయి ఏం చేయాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా ఎక్కడ దుష్టుడు వస్తున్నాడు ఏ రూట్లో కూడా వస్తున్నాడు ఎక్కడ మనల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు ఆలో ఏ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి కాపలా కాయాల కాపలా కాసి భద్రంగా రాకుండా చాలా గట్టిగా మనం నిలబడాలి ఎక్కడ మనం బలహీనులమో గుర్తిరిగి మనము బలహీ బలవంతులంగా మారాల యేసు మన హృదయంలో ఉండాలి అనంటే చూడండి ఎక్కడ మనం ఆయన్ని దూరపరుచుకుంటాము ఎక్కడ ఆయన వెళ్ళిపోతాడు దొంగొచ్చాం ఎత్తుకెళ్ళడు ఆయన్ని ఆయన వెళ్ళికి వెళ్ళగొడతాం మనమే ఎందుకనంటే మన బలహీనతల్లో మనం పడిపోయినప్పుడు మన బలహీనతల్లో మనం చిక్కబడినప్పుడు ఆయన ఉండడు ఎందుకనంటే ఆయనకి పాపానికి వైరం పాపం ఉన్న చోట ఆయన ఉండడు కాబట్టి ఎక్కడ మన జీవితంలోనికి పాపం వస్తుందో ఏ మార్గంలో వస్తుందో కనిపెట్టుకొని వారంగా మనం ఉండాలి కనిపెట్టుకొని జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే దుష్టుడు ఖచ్చితంగా దూరుతాడు మనం కనుక అప్రమత్తంగా లేకపోతే దుష్టుడు ఖచ్చితంగా దూరుతాడు దొంగ దూరుతాడు దోచుకెళ్ళిపోతాడు అలాగనే మనం కనుక ఆత్మీయంగా బలంగా లేకపోతే ఆత్మీయంగా మెలకుగా లేకపోతే ఏ మార్గంలో పాపం మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది కూడా మనకు తెలియదు ఒక్కసారి పాపం మన జీవితంలోనికి ఎంటర్ అయితే మన ఈ జీవితంలో ఏసు ఉండడు ఆ పాపం ఏమవుతుంది రోజు రోజుకి పెరుగుతూనే బోతది చూడండి ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకోడు కొరందకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూడండి కొరంజిలికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు దేవుడు మనతో ఉండడం ధన్యత దేవుడు మనతో ఉండడం గొప్ప భాగ్యం అది మన జీవితానికి ఎంతో మేలు అన్ని రకాలుగా అదే రీతిగా ఎంత మేలు అంత జాగ్రత్తగా మనం ఉండాలి మనం నిర్లక్ష్యంగా ఉన్నామా మెలకుగలిగలేమా ఏమవుతుందనంట దేవుని ఆలయాన్ని పాడు చేసిన వారం అవుతాం ఆ దేవుని ఆలయాన్ని కనుక మనం పాడు చేస్తే చూడండి అని అంటున్నాడు వాణిని పాడు చేయును దేవుడు వాణిని పాడు చేయను ఇది మంచిది కాదు మనం విజిలెంట్గా ఉండాల దేవుని ఆత్మీయంగా బలంగా ఉండాల మెలకుగా ఉండాల లేదు ఆయన ఆలయాన్ని మనం కనుక పాడు చేసినాం అనుకోండి లోక సంబంధమైన వాటితో నింపి ఇంకా మనము పాత జీవితంలో ఉండి దాన్ని కనుక పాడు చేసినాం అనుకోండి ఆయన దేవుడు వాణిని పాడు దేవుడు మనతో ఉంటే ఎంత గొప్ప ధన్యతో మనం కూడా అంత గొప్ప అంత జాగ్రత్త కలిగిన వరకు ఉండాలి జాగ్రత్త దాటినాము జాగ్రత్తగా లేము అనంటే మాత్రం మన క్షేమం అది మనకి క్షేమం కానే కాదు ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు అనంటే ఇస్రాయల్ ప్రజలు దేవుడు వారితో ఉండి నడిచాడు మధ్యలో ఉండి నడిచాడు వారికి పక్కనే ఉండి నడిచాడు మంచి విజయాలు వచ్చాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు నీళ్ళు అన్ని ఇచ్చాడు బాగా దేవుడు తోడైండి నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళు ఏం చేశారు మోసే కొంతసేపు కనపడకపోగానే కనపడకుండా ఉండగానే దూడం చేసుకున్నారు దానికి సాగిల పడ్డారు తినడం తాగడం ఇష్టం వచ్చినట్టుగా బతకడం మొదలుపెట్టారు ఏది కొంత దూరం అవగానే పాపంలో పడిపోయినారు చూడండి పాపంలో పడిపోతే చూడండి దేవుడు వారి మధ్యలోనికి రావడానికి కూడా ఇష్టం పడలేదు ఇస్రాయల్ ప్రజల మధ్యలోనికి రావడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు అది నిర్గమకాండము ముప్పై అధ్యాయము మూడో వచనంలో చెప్తాడు ప్రభు మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోసేతో చెప్పాను దేవుడు చూడండి ఏమంటున్నాడు మీరు లోబడన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ఎందుకు త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాను దేవుని గుణగణం ఇది ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఏమైపోయాడు ఇప్పుడు నేను మీతో రానంటున్నాడు ఎందుకు అనంటే మీరు లోబడన ప్రజలు మీరు లోబడినేవారు నేను ఒకవేళ మీతో కూడా వస్తే త్రోవలో నేనే మిమ్మల్ని చంపేస్తానే మన భయంతో దేవుని నేను రానున్నాడు ఆ నేను ఎక్కడైనా అందుకని వాళ్ళంతా కూడా ఏడుస్తూ వచ్చినారు దేవుని గూడారం మధ్యలో ఉండాల్సింది కాస్త ఊరి బయటికి వెళ్ళిపోయింది దేవుడు మధ్యలో ఉండాల్సిన వాడు బయటికి వెళ్ళిపోయాడు దేవుడు ఆ అధ్యాయంలో చవితం మనం కనపడేది అదే దేవుడు అంగీకరించలేడు ఆయన విధానం అది ఆయన స్వభావం అది ఆయన మన జీవితంలోని పాపాన్ని అంగీకరించలేదు అంగీకరించడు కూడా కాబట్టి అది మన జీవితంలోనికి రాకుండా ఉండాలి అనంటే ఆయన అన్న మాట ఏంటిది మీరు లోబడన వాళ్ళని కాబట్టి మనతో ఆయన ఉండాలనంటే మనం చేయాల్సింది ఒకటే ఈ ఆలయంలో ఆయన ఉండాలనంటే మనం చేయాల్సింది ఒకటే ఆయన ఏ మాట చెప్పినా కూడా దానికి లోబడాలి అది ఎంత కష్టమైనదైనా సరే అది ఎంత ఇబ్బంది పెట్టేదైనా సరే లోబడాలంతే అది ఇక మనకు ఫ్రీడమ్ లేదు నేను చెయ్యను అన్నానికి లేదు దేవునికి మాటకు లోబడాలంతే దేవుని మాటకు విధేత చూపించాలి చూడండి విధేత చూపించి లోబడితే ఆయన మనతో ఉంటాడు మనలోనే ఉంటాడు విధేత చూపించకపోతే మనం దృష్టినికి అవకాశం ఇచ్చిన అవుతాము ఆయన ఒప్పుకోడు అని దాన్ని అంగీకరించాడు ఆయన వెళ్ళిపోవడమే కాదు తిరిగి మనల్ని పాడు చేసానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మనం బహు జాగ్రత్తగా దేవునికి లోబడాలి మేము మనం మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు మన స్థితిగతుల మీద మనం ఆధారపడకూడదు దేవుని మాటకే మనం లోబడాలి మన జ్ఞానం గొప్పది కాదు మన ఫ్రీడమ్ గొప్పది కాదు మనకు ఫ్రీడమ్ ఇస్తే చేసేవన్నీ కూడా వ్యర్థమైన పనులే చూడండి మనుషుల జ్ఞానము బహు భయంకరమైనది క్రైస్తవ జీవితంలో ఏదైనా పనికిరానిది ఏదైనా ఉందనంటే సొంత జ్ఞానం మనుష్యుని జ్ఞానం అది బహు భయంకరమైనది బహు భయంకరమైనది ఏదంటే స్వబుద్ధి అందుకే చెప్తాడు మీ స్వబుద్ధి మీద మీద మీరు ఆధారపడకరంటాడు స్వబుద్ధి అనేది భయంకరమైంది మనిషి స్వబుద్ధి ఎంత భయంకరమైంది అంటే దేవుని విధానాన్ని తారుమారి చేస్తుంది ఆత్మతో నడిపించబడిన అపోస్తులందరూ కూడా ఒక ఏకాత్మతో ఏక భావంతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే మనిషి ఇన్వాల్వ్మెంట్ మొదలుపెట్టినాడో సంఘం అంతా ముక్కలైపోయింది దేవుడు చేసిన సృష్టి అంతా కూడా బు గొప్పది దేవుడు చేసినవన్నీ కూడా గొప్పవి ఆయన చేసిన ఆహార పదార్థాలు కానీ అన్ని కూడా మంచివి ఎప్పుడైతే మనిషి చేయబడిందో సర్వనాశనం అయిపోయింది మనం ఏం చేస్తామనంటే సర్వనాశనం చేసేస్తాం మనం అనుకుంటాం మనం ఏదో సాధించామని లోకం కూడా అంతే మేమేదో సాధించామనుకుంటారు ఒక సంఘానికి వెళ్ళాం అనుకోండి మేము ఈ వరాలు ఉన్నాయి మా దగ్గర మాది ఇంత గొప్ప సంఘం అంటారు ఇంకో సంఘాన్ని పోయాం అనుకోండి వాళ్ళు ఏం చెప్తారు మాది ఇంత గొప్ప వాక్యం మేము ఇంత గొప్ప అని అంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మొక్కలు చేశారు నాశనం చేశారు అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు హెచ్చించుకుంటారు ఈరోజు మనుషులు కూడా అంతే ఉదాహరణ చెప్తున్నాను గోజన నేర పనులు కండ ఎక్కువ ఉండదు ఎక్కువ అది ఉండదు ఆ పదార్థం ఉండదు విత్తనమే ఎక్కువ ఉంటుంది ఒకరుగా ఉంటాయి మనిషి ఏం చేశాడు తారుమారు చేశాడు దాంట్లో విత్తనం లేకుండా చేశాడు అది ఒకరుగా ఉండదు దాంట్లో విత్తనము ఉండదు అది ఆరోగ్యానికి ఎందుకు పరికి రాదు మనిషి విధానం అట్టు ఉంటుంది కాబట్టి మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు దేవుని ఆజ్ఞకు లోబడి పోవాలి మనం అప్పుడు ఆయన మన హృదయంలో ఉంటాడు ఇది ఆలయం ఇది ఆలయం ఆయన ఆలయంలో ఆయన ఉండాలనంటే ఆయన ఆలయంలో పరిపాలకుడుగా ఆయన ఉండాల ఆలయంలో ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం మొక్కుకోవడానికి వెళ్తాం ఒక మార్గం కనిపించట్లేదు మార్గం చూపించమని అడగడానికి వెళ్తాం దేవుడు అక్కడ ఆజ్ఞిస్తే పాటిస్తాం అంతే మన హృదయంలో కూడా ఆయన ఉంటే ఆయన మాటకి మనం లోబడాలంతే దానికి మనం ఎదురు చెప్పడానికి లేదు ఎదురు చెప్పినామా ఆయన ఆయన ఇంకా ఆయన మన దగ్గరికి వచ్చేది ఎందుకు మన మీద ప్రభుత్వం చేయడానికి మనల్ని మేలుకరమైన మార్గంలో శ్రేష్టమైన మార్గంలోనికి నడిపించడానికి జీవంలోనికి నడిపించడానికి అంతే గాని మనం ఏదో తీసుకెళ్లి అరణ్యంలో పడేయాలను నాశనం చేసేయాలను దేవుడు అనుకోడు మన తలంపులు పెట్టుకొని పోతే మనకు జరిగేది అదే కానీ దేవుడు నడిపింపుతో పోతే మనకు అన్ని మేలే జరుగుతాయి కాబట్టి ఇది ఆయన ఆలయం ఆలయంలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు సింహాసనం మీద ఉండేవాడికి ఎవరైనా సరే ఎంత గొప్పలైనా సరే ఎటువంటి వారైనా సరే లోబడాల్సిందే తల అలాగనే దేవుడికి కూడా మనం మన హృదయంలో సింహాసనం ఇస్తే ఆయన సింహాసనం మీద నుంచి మాట్లాడతాడు మనం లోబడాల్సిందే అలా కాదన్నప్పుడు ఆయన సింహాసనం మీద ఉండడు విలువలేని చోట ఎవరు ఉండరు కాబట్టి ఆయన మనల్ని ఆలయంగా చేసుకున్నాడు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి మొట్టమొదట మన యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే మన శారీరకమైనటువంటి క్రియలు చచ్చిపోవాలి అలాగే ఏసు ప్రభు మన హృదయంలో నివసించాలి ఆయన నడిపించేవాడు ఆయన ఆయన బలపరిచేవాడు ఆయన మనకు ప్రాముఖ్యమైన వాడు అందుకే ఆయన ప్రా పౌరు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు మూడవదిగా ఆయన చేస్తున్నాడు చూడండి మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మూడో విషయం ఏం మొట్టమొదటిగా మనం అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలని చేస్తున్నాడు ఏసు మన హృదయంలో ఉండాలని చేస్తున్నాడు తర్వాత తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలను అంటే దేవుని యొక్క మహిమైశ్వర్యం చొప్పున మనకు ఇవ్వాలి దేవుడు అంటే అన్ని కూడా మనం ఆయన దగ్గర పొందుకోవాలి ఆయన దగ్గర మనం పొందుకోవాలి అది ఏదైనా కానీ అది ఆరోగ్యమా ఆర్థిక ఇబ్బందుల పరిచర్యలోనా అది ఏదైనా కానీ మనం పొందుకోవాలి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు దేనికి కొద్దు ఉన్నటువంటి దేవుడు కాదన ఆయన దగ్గర ఒకటి ఉండి ఒకటి ఉండనటువంటి దేవుడు కాదు ఆయన దగ్గర ఏది ఉన్నా కానీ అది అనంతంగా ఉంటది ఆయన పరిశుద్ధి పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే మనం నోటితో చెప్పలేం అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన ఆయన ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే చెప్పలేం ఎందుకు ఈ లోకంలో డబ్బే లెక్కించలేకపోతే ఇసుమంటే ఆయన కొన్ని కోట్లు లక్షలు ఎన్నైనా సరే చేయగలిగినంత శక్తివంతుడు ఆయన దగ్గర బలము చెప్పలేము అంత గొప్ప బలం అంత గొప్ప ఐశ్వర్యం అంత గొప్పవాడు ఆయన ఆయన దగ్గర ఏది కొదువు ఉండదు ఏది కొదువు లేదు అటువంటి దేవుడు మన దేవుడు ఒకరి దగ్గర నుంచి తెచ్చేవాడు కాదు ఒకరి దగ్గర మీద ఆధారపడేవాడు కాదు తనంతర స్వతహాగా అవన్నీ కలిగినటువంటి దేవుడు ఆ గుణగణాలని కలిగినటువంటి దేవుడు ఆ గొప్ప దైవత్వాన్ని కలిగినటువంటి దేవుడు అంత గొప్ప శక్తిని కలిగినటువంటి దేవుడు ఆయన మనకు దయచేయాలి దేవుని దగ్గర నుంచి మనం మేలైంది పొందుకోవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు మనం పొందుకోవాలి పొందుకోకపోతే మనం దేవునికి మహిమకరమైనటువంటి వారం కాము అదే యువన్స్ వార్త పదిహేనో అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు ద్రాక్షల్లి నేను తీగలు మీరు మీరు నా ఎందు నిలుచుండండి నేను మీ ఎందు నిలుచుంటాను మీరు ఫలిస్తారు మీరు నా ఎందుకు నిలిచుండండి నేను మీ ఎందు నిలుచుంటాను మీరు బాగుగా ఫలిస్తారు మీరు నా యందును నా ఎందులో నా మాటలు ఎందులో నేను మీ అందరు నిలిచిండి నేడలో మీకు ఏది ఇష్టమో వాడు కూడా అది నేను మీకు ఇస్తాను మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును మనం పొందుకొని ఉంటేనే తండ్రికి మహిమ మనం ఫలించితేనే తండ్రికి మహిమ మనం ఫలించకపోతే మనం పొందుకోకపోతే దేవునికి మహిమ రాదు దేవునికి మహిమ ఉండదు మనం పొందుకోవాలి దేవుని దగ్గర దేవుడు ఇచ్చేవాడు ఎందుకు ఆయన ఆపుతాడు తన బిడ్డలకు ఏమో అవసరం ఆయనకి దేవుడు తన బిడ్డలకు అవసరమైనవి ఎందుకు ఇవ్వడు దేవుడు తన బిడ్డలకి కావలసినవి ఎందుకు ఇవ్వడు అనేక జనులు ఎదుట ఎందుకు సిగ్గుపరిచేవాడిగా ఉంటాడు ఆయనటువంటి దేవుడు కాదు ఆయనకు అది కానే కాదు ఇంకా ఆయన తన బిడ్డల్ని హెచ్చించే వీధిగా ఉంటాడు ఇంకా ఆయన తన బిడ్డల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రీతిగా ఉంటాడు ఆయన రోషగాడు మన దేవుడు ఆయనలో రోషం ఉంది రోషం ఉన్న పదానికి అర్థం ఏంటిదంటే నేను తగ్గను అనేటువంటి విధానం రోషం అంటే ఎందుకు తగ్గాలి రోషం అంటే అది నేను దేంట్లో తక్కువ రోషం అంటే అది మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన ఆహాబు తప్పు చేస్తే ఆహాబు యుద్ధానికి వెళ్తే ఆయన విజయాన్ని ఇచ్చాడు ఆహాబుకి అహాబు దేవునికి అంగీకారమైనటువంటి వాడు కాదు అహాబు దేవుని మాట వినేవాడు కాదు అయినా కానీ దేవుడు అహాబు పక్షంగా ఉండి విజయాన్ని ఇచ్చాడు ఎందుకు అనంటే అహాబుని గురించి కాదు తన నామాన్ని మహిమ పరుచుకోవడానికి అహాబు ఓడిపోతే తను ఓడిపోతాడు తను ఓడిపోయినట్టు తను అవమానపరచబడినట్టు తన మీద అవతల విజయం పొందినట్టు అది దేవుడు అంగీకరించక ఆహాబు తనకు ఇష్టమైన వాడు కాకపోయినా కానీ యుద్ధంలో విజయం ఇచ్చినట్టు ఉంటుంది రాజుల గ్రంథంలో ఎందుకు ఆయన దేవుడు రోషగాడు ఒప్పుకోడు దేవుడు అలా మరి మనం దేవుని మాట విని దేవునికి లోబడితే దేవుడు ఎందుకు మన పక్షంగా ఉండడు ఎందుకు మనం పొందుకోలేము అనంటే చూడండి మనకి ఏం కావాలో మనకు తెలియదు మనం దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాం అడిగేదేది కూడా మనకు కావాల్సినవి మనం అడగం మనం ఆశించేవి ఎక్కువ ఉంటాయి మనం ప్రయాసపడం దేవుడు మనకు అన్ని సిద్ధపరిచే ఉంటాడు సమస్తం సిద్ధపరిచి ఉంటాడు మన ఊహలు ఎక్కడ ఉంటాయి మన ఆలోచనలు ఎక్కడ దేవుని ఆలోచనలు ఎక్కడ మనకు దొరకవు మీకు ఉదాహరణ చెప్పాలి ఏంటంటే ఏలియా ఉన్నాడు ఏలియా వెళ్ళి ఆహాతో చెప్పాడు ఇక్కడ కరువు వస్తుంది మూడు సంవత్సరాలు ఎండిపోతాయి మొత్తం అని చెప్పి చెప్తాడు వెళ్ళిపోతాడు దేవుడు ఏం చెప్తాడు వాగు దగ్గర నీకు కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను చూడండి కాకుల ఆహారాన్ని ఎట్లా తీసుకొస్తాయి మంచిగా ప్యాకింగ్ చేసుకొని మంచిగా పొట్లాలు కట్టించుకొని తీసుకొని వస్తాయా ఎట్లా తీసుకొని వస్తాయి చెప్పండి మనం ఎలా ఆశిస్తామనంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి ఏదో ఊడిపడిపోవాలన్నట్టు ఆలోచిస్తారు చాలామంది సరే అక్కడ అయిపోయింది తర్వాత సారేపోతనేటువంటి విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు ఏలియాన్ని అక్కడికి ఏలియా వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే ఆమెను అడిగాడు ఇక్కడ దేవుడు నన్ను పంపించాడు ఆహారం ఉందని ఆమెను చూస్తే ఆమె దగ్గర ఏమీ లేదు ఎంత పిండి ఉంది ఒక పూటకు ఉంది అంటే అది చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు అదే ప్రాంతంలో నీవు నేనుంటే ఏం చేస్తాం గొనుగుతాం సనుగుతాం ఇదేంది ప్రాభా నీ మాటిని నేను వస్తే ఇక్కడకి పంపించా ఏమ దగ్గర ఇంత పిండి కూడా లేదని చెప్పి అవిశ్వాసాన్ని చూపిస్తాం మనం ఎక్కువ ఆశిస్తాం కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏంటిదంటే అక్కడ ఉన్న వాటినే దేవుడు దీవించాడు ఉన్న వాటినే దేవుడు ఆశీర్వదించాడు అవే కొన్ని రోజులకు కొన్ని నెలలకు సరిపడా ఆ కరువు పోయిందాక వాళ్ళకి అది తగ్గిన తగ్గలేదు ఏసు ప్రభు చేతిలో ఉంది ఐదు రొట్టెలు రెండు చేపలే ఆయన వాటిని పట్టుకొని అదే ఐదు రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు మన చేతికిస్తే మనం ఏం చేస్తాం ఇరవై చుట్టుపక్కల ఏమో మంది మనుషులు ఉన్నారు ఐదు రొట్టెలు రెండు చేతులు రెండు చేపలు చేతిలో ఉన్నాయి మనమైతే గొనుగుతాం ఏంది కామెడీ చేస్తున్నావు దేవుడు ఏంది ఇది ఐదు రొట్టెలు రెండు చేపలు చేతిలో పెట్టి ఇంతమంది పెట్టమంటావా నువ్వు ఇస్తేనే కదా నేను పెట్టేది అని అంటాం అటువంటి జీవితాలు మనం కానీ ఏసు ఏం చేశాడు అక్కడ హృతజ్ఞత స్థుతులు చెల్లించి కానీ మనం ఏం అంటే నేనేం చెప్తున్నాను అంటే మనము దేవుడు ఏం చేస్తాడంటే మనం ఉన్న వాటితోనే మన చుట్టూ ఉన్న వాటితోనే దేవుడు రిసోర్సెస్ క్రియేట్ చేస్తాడు గొప్ప అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఉన్న వాటితోనే మన చుట్టూ ఉన్న వాటితోనే మనం ఏంటంటే మనం తప్పు చేసేది ఏంటంటే మన చుట్టూ ఉన్నవేంటివో మన దగ్గర ఉన్నవేంటివో మనం చేయగలిగినవేంటివో అవి వాటిని నిర్లక్ష్య మన దగ్గర ఉన్న వనరులు ఏంటో దేవుడు వాటినే దీవిస్తాడు ఉన్న వాటినే దీవిస్తాడు దేవుడు మనం ఏం చేస్తామనంటే ఉన్న వాటిని పక్కకు పెట్టేసి కొత్త వాటిని ఎత్తుతాం దొరకవు చాలా మంది చేసే ఉన్న వాటిని చేయరు దేవుడు దేంట్లో దీవిస్తదా చేయరు వచ్చింది ఏదో చేయరు ఏదేదో చేస్తా ఉంటారు మొత్తానికి పోతారు నేను ఒక వ్యక్తిని చూశాను ఒక చేతులు లేని వ్యక్తిని ఒక చేతులు లేని వ్యక్తికి అన్నం పెడితే ఆ వ్యక్తి ఎలా తింటాడని నేను చూశాను ఆ వ్యక్తి ఆ చేతులతో ఆ చేతులు సరిగ్గా లేవు పొట్టి పొట్టి చేతులు ఆ చేతులతో ఎంత చక్కగా అన్నం తింటున్నాడు ఒక మెత్తుకు కూడా కింద పడకుండా స్పూన్ ఒకటి తీసుకున్నాడు ఎంత చక్కగా వాడుకున్నాడు చేతులను మనమే సరిగ్గా తిన కింద పోస్తాం ఆ వ్యక్తి కింద కూడా పోయకుండా తింటున్నాడు అంటే వాళ్ళు నేర్చుకున్నారు ఉన్న వాటిని ఎలా సక్రమంగా వాడుకోవాలా ఉన్న వాటిని ఎలా వాటిని మన పనికి వాడుకోవాలా అది మనం చూస్తాం అది అది నేను నేర్చుకున్నాను ఆ రోజు ఆయన ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి ఎలా మంచిగా వాడుకోవాలి అని నేర్చుకున్నాను మనకు దేవుడు కూడా విధానం కూడా అదే ఉన్న వాటిని ఫలింప చేసాడు మనం ఏం చేస్తామంటే ఉన్న వాటిని పక్కన పెట్టేస్తాం ఉన్న వాటిని వాడుకోవడం రాదు మనకి నాకు లేవే నాకు లేవే నాకు లేవే అని ఏడుస్తామే తప్ప ఉన్న వాటిని ఎలా పరివర్తన చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలని విధానం మన దగ్గర ఉండదు అన్నట్టు ప్రయాసపడడం కష్టపడే విధానం మన దగ్గర ఉండదు అన్నట్టు పౌలు భక్తుడు ఏం క్రీస్తు తన మహిమేశ్వరం చెప్పినా దయచేయాలి ఎందుకు అని అంటే అన్ని విషయాలలో ఫలించడం దేవుని చిత్తం అన్ని మన అన్ని విషయాల్లో మనం ఫలించాలా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందాలా మనం ఇబ్బందుల్లో ఉండడం ఇరుకులు ఉండడం దేవుని ఇష్టం కాదు దేవుని చిత్తం కాదు మనం అన్ని విషయాల్లో ఫలించే వారంగా ఉండాలం చాలా మంది చేసి ఉన్నదేదో గ్రహించకుండా నాకు లేదే నాకు లేదే నాకు లేదే అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అది జరగదన్నట్టు కాబట్టి మనలో కొరతలున్నా మనం ఫలించలేకపోయినా అది దేవునికి మహిమకరమైన జీవితం ఉంది కాదు కాబట్టి ఆయన మూడో అంశంగా చేశాడు ప్రార్థన క్రీస్తు మీ హృదయంలో మొదటగా చేసింది అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండాలి మనం బలం కలిగి ఉండాలి శరీరాన్ని శరీరక క్రియల్ని వటన్నిటిని కూడా మనము శరీరక క్రియలు చంపే వరంగా మనం ఉండాలి ఆత్మలో జీవించే వరంగా మనం ఉండాలి హృదయంలో ఏసు ప్రభు నివసించాలి మూడవది ఏసు ప్రభు ద్వారా సమస్తం మనం పొందుకోవాలి ప్రతీది తర్వాత పద్దెనిమిదో వచనంలో చెప్తున్నాడు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి మీరు దేవుని పరిసంపూర్ణత పూర్ణులగునట్లుగా అంటే దేవుని స్వరూపంలోనికి దేవుని పోలికలోనికి మనం పూర్తిగా పోవాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు అంటే ఏం చేయాలంట ప్రేమ ఎందు మనం ద్వేషించే వారం కావచ్చు మన హృదయంలో ద్వేషం ఉండొచ్చు బాప్తిసం పొందక ముందు మనం ఎటువంటి వారమైనా కాని మనం ప్రేమలో వేరు పారాలి ఒక విత్తనం తీసుకొని నేలలో వేస్తే దాంట్లో నుంచి చిన్న మొలకొస్తుంది ఒకటి లేకపోతే మనం మొలకెట్టిన విత్తనాలు అంటాం వస్తాయి వాటిని వేరు అంటాం ఆ వేరు మనం ప్రేమలో పారాలి అంటే ప్రేమ మన హృదయంలో చిగురించాలి చిగురించడమే కాదు స్థిరపడాలి ప్రేమ ఒలిచినట్టే మొలిచి మళ్ళీ ఎండిపోకూడదు ఆ వేరు అనేది మొలిచి ఎండిపోకూడదు ఎలాగుండాలంట స్థిరపడాలి ఆ వేరు ఏమైపోవాలి మహావృక్షం కావాలి చిన్న మొక్క అయితే టక్కని పీకేస్తే ఊడిపోతుంది మహావృక్షం ఊడిపోతా లాగుతామా లాగలమో మనం లాగలేం అది బలంగా దాని వేర్లు ఎక్కడికో పోయి ఉంటాయి కొన్ని కొన్ని చెట్లు అయితే కిలోమీటర్లు పోతాయంట కానీ వేర్లు అలాగనే మనం కూడా ప్రేమలో వేరు పారి స్థిరపడాలి ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుని సంపూర్ణత ఎందు మనము పరిపూర్ణులు అవ్వాలి దేవుని సంపూర్ణతలోనికి మనం రావాలి అనంటే సంపూర్ణంగా దేవుని పోలికలోనికి మనం రావాలి అనంటే ప్రాముఖ్యంగా మనకి రావాల్సింది ప్రేమ ప్రేమలో మనం వేరు పారాలి ప్రేమలో మనం లేవాలి తర్వాత దాన్ని బలంగా ఉండాలి చూడండి మనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అనంటే కొంతకాలం ఉంటుంది ఏమన్నా తేడా వస్తే ప్రేమ పోతుంది ద్వేషిస్తాం అది లోకస్తులు చూపించే ప్రేమ అది అది క్రీస్తు ప్రేమ ఎందుకు అవుతుంది క్రీస్తు ప్రేమ అలా ఉండదు క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అనంటే ముఖాన్ని ఉమ్మేసినా కూడా క్షమించేటువంటి ప్రేమ అయినది పొడిచినా కూడా క్షమించేటువంటి ప్రేమ చంపదెబ్బలు గుట్టినా కూడా ప్రేమ అవమాన అవమానపరిచినా కూడా చూపించే ప్రేమ మరి మన ప్రేమ ఇటువంటిది ఈరోజు ఆయన ప్రేమతో పోల్చుకుంటే క్రీస్తు ప్రేమ లోక ప్రేమ రెండు వేరు క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ లోకపు ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ బాగున్నప్పుడు బాగుంటుంది తేడా వచ్చినప్పుడు పోతుంది అది స్వార్థపూరిత ప్రేమ అది క్రీస్తు ప్రేమ కాదు దేవుని సంపూర్ణత ఎందు మనం పూర్ణులం క్రీస్తు కలిగిన ప్రేమను మనం కలిగి ఉండాలి అనే సుప్రభు చెప్పాడు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులు పరిపూర్ణులుగా ఉండేదని అన్నాడు ఎందుకు ఏ తండ్రైనా తన బిడ్డల నుంచి ఆశించేది ఒకటే ఏ తండ్రైనా నా బిడ్డలు నేనున్న స్థాయిలో ఉండకూడదు నేను వంద రూపాయలు సంపాదిస్తే నా కుమారుడు వెయ్యి రూపాయలు సంపాదించాలి నేను వెయ్యి సంపాదిస్తే నా కుమారుడు పదివేలు సంపాదించాలి నేను పదివేలు సంపాదిస్తే నా కుమారుడు లక్ష రూపాయలు చంపా ఇలా ఉంటే తలంపులు తల్లి తండ్రి తండ్రి తండ్రివి నేనున్న స్థితిలో నా కుమారుడు ఉండకూడదు నాకంటే కూడా గొప్పవాడు కావాలని ఏ తండ్రి ఆశపడతాడు అలాగే మన పరులోకపు తండ్రి కూడా కాకపోతే ఆయన కంటే ఎవరు లేరు ఆయనకంటే గొప్ప గుణగణాలు ఇంకంటూ ఏమీ లేవు కాబట్టి అందరూ ఆయన స్థాయికి రావాలి ఆయన లెవెల్కి రావాలని మన తండ్రి కోరుకుంటాడు ఆయన గుణగణాలు ఆయన పోలిక సంపూర్ణంగా మనలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు అది ఆయన ఆ సంపూర్ణతలోనికి మనం రావాలంటే మనం ప్రేమ ఎందు వేరు స్థిరపడాలి తర్వాత ఆయన చెప్తున్నాడు సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు ఏం చేయాలంట ప్రేమలో వేరుపారి స్థిరపడి ఏం చేయాలంట ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు అంటే ఇవన్నీ ఏంటివి అంటే డైమెన్షన్స్ అన్ని డైమెన్షన్స్లో నువ్వు ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ఆయన ప్రేమ ఎటువంటిదో ఆ డైమెన్షన్స్ అన్ని నువ్వు అర్థం చేసుకుని అన్ని రకాలుగా ప్రేమను అర్థం చేసుకోవాలి అదే ఆయన పౌరు భక్తుల యొక్క ఉద్దేశం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి వారు కావాలనని ప్రార్థించుచున్నాను ఎప్పుడు మనం దేవుని సంపూర్ణతలోనికి వెళ్తామోనంటే ప్రేమలో వేరుపారి స్థిరపడి దాని యొక్క డైమెన్షన్స్ అన్నిటినీ మనం గ్రహించుకొని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నప్పుడు మనం సంపూర్ణలం అవుతాము అనే విషయాన్ని పౌరు భక్తుడు చెప్తున్నాడు నిజం ఎందుకు ఆయన దాని వెడల్పు దాని పొడుగు లోతు ఎత్తు అంటున్నాడంటే మనం ఒక పక్కే చూస్తాం రెండో పక్క కూడా చూడాలి ఒక పక్కే చూస్తాం రెండో పక్క చూడాలి మన విధానం ఎలా ఉంటుంది అనంటే చెప్తున్నాను నేను కుమారుడిని అయితే నేను నా తండ్రి అనుకోండి నేను మా తండ్రి చెప్పిన మాట వినను నా తండ్రి ఏం చేస్తాడు కొడతాడు నన్ను ఎందుకు కొడతాడు నన్ను బాగు చేయడానికి కొడతాడు నన్ను సరి చేయడానికి కొడతాడు ఆమె ద్వేషం ఉండదు కదా నా తండ్రికి నా తండ్రికి నమే ద్వేషం ఉండదు నన్ను గాయపరచాలన్న ఉద్దేశం కాదు నన్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు నన్ను సరి చేయడమే ఆయన యొక్క ఉద్దేశం అది ఎందుకు సరి చేస్తాడు ప్రేమించాడు కాబట్టి అన్ని డైమెన్షన్స్ తెలుసుకోవాలి కానీ మనం ఏం చేస్తాం నాలుగు తండ్రి కొడితే ఏం చేస్తాం తిరగబడతాం ఇంకా మాటనం నా తండ్రిని నేను ద్వేషిస్తాడు నా తండ్రికి నేనంటే ఇష్టం ఉండదు ఎంతమందిని చూస్తాం పిల్లల్ని నా తండ్రికి మేమంటే ఇష్టం ఉండదు ఎప్పుడు కొడతా ఉంటాడు ఎప్పుడు తిడతా ఉంటాడు నువ్వు జయసక్రియలు మంచివైతే ఎందుకు కొడతాడు ఎందుకు తిడతాడు తిట్టడు కొట్టడు అలాగనని అన్ని డైమెన్షన్స్ లో తెలుసుకోవాలి అని చెప్పాడు కాబట్టి అది మనకి గ్రహింపు ఉండాలా అన్ని డైమెన్షన్స్ తెలుసుకోవడం అనంటే దేవుడు ఆదరణ ఆదరణకరంగా చెప్పినా అదైనా ప్రేమను ఉండబట్టే చెప్తాడు ప్రేమ ఉండబట్టే ఆదరణకరంగా ఉంటుంది ఆదరణ చూపిస్తాడు ప్రేమ ఉంది కాబట్టే హెచ్చరిస్తాడు ప్రేమ ఉంది కాబట్టే శిక్షిస్తాడు ప్రేమ ఉంది కాబట్టే ఒక్కోసారి మరణానికి కూడా తీసుకెళ్ళిపోతాడు ప్రేమ్ ఉంది కాబట్టే మోసే ఎంత నమ్మకస్తుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే బిరుదిచ్చాడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు లక్షల కొలది ఇస్రాయేల్ ప్రజలని వారు చీటికి మాటికి అలిగేటువంటి దూషించేటువంటి సనిగేటువంటి గొనిగేటువంటి తిరగబడేటువంటి ప్రజలని ఓపికతో సహనముతో ఎంతగానో నలభై సంవత్సరాలు నడిపించాడు మోషే నలభై సంవత్సరాలు వారికి నాయకత్వం వహించాడు ఒక్కోసారి దేవుడు కోపడ్డాడు మోసను పక్కకు జరుగు ఈ ఇస్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని సర్వనాశనం మొత్తాన్ని చంపేస్తాను నీలో నుంచి నేను జనాంగం పుట్టిస్తాను అనంటే మోస అడ్డుపడ్డాడు అయ్యా అలా చేయకని మోస విజ్ఞాపన చేశాడు నాకు అనిపిస్తే ఆ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడు మోసకి పరీక్ష పెట్టాడా లేకపోతే ప్రేమ ఉండాల్సింది ఎవరికి ప్రజలు ప్రేమకు నిజమైన స్వరూపం ఎవరు దేవుడు కదా దేవుడే నాశనం చేస్తానంటుంటే మోషే విజ్ఞాపనం చేస్తున్నాడు క్షమించమని అంటే మోస నిజంగా ప్రేమించినట్ట దేవుడు ప్రేమించినట్ట అంటే చెప్తున్నాను నేను అక్కడ జరిగింది దేవుడు మోసనే నాకు ఆయననే పరీక్షించడం నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన ప్రేమ ఇంకెవరికి ఉండదు అంత అవిదేత చూపించే ప్రజలను కూడా ఆయన క్షమించమని అడ్డుపడ్డాడు అంటే ఈ దేవునికి అంత ఇష్టంగా దీ ఆయన మోసే జీవిస్తూ అటువంటి మోషే చూడండి ఒక్కసారి దేవుని మాట ధిక్కరించినందుకు ధిక్కరను కూడా కాదు దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినందుకు దేవుని మాటను మార్చి చేసినందుకు దేవుడు ఆయన చంపేశాడు చాలా ఏం చెప్తాము ఆయన అభిదేవుడు దేవుని మాటను ధిక్కరించాడు అందుకే దేవుడు చంపేశాడని చెప్తాం కాదు అది కానే కాదు చూడండి ఆ రకంగా చంపాలనుకుంటే ఇస్రాయల్ ప్రజలు ఒక్కడు బతికొండకూడదు కదా అందరూ చచ్చిపోవాలి అవిధేయులైన వారిని క్షమించినప్పుడు విధేయుడైన మోషన్ ఒక్కసారి దేవుడికి క్షమించలేడా అప్పుడు ఆయన ఏం న్యాయధిపతి అవుతాడు ఆయన ఏం న్యాయం చూపించిన వాడు అవుతాడు ఆయన న్యాయధిపతి అవుతాడా అవిధేయులైన వారు విగ్రహరథం చేసిన వారు భయంకరంగా పాపం చేసిన వారు వారిని క్షమించిన దేవుడు మరి చిన్న మిస్టేక్ చేసిన మోషన్ క్షమించడా మరి వారికి ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయమా కాదు కదా కానీ దేవుడి ఉద్దేశం ఏంటిదనంటే తన దాసుడైన మోషే అపరాధిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు మోషేని ఎంతో ప్రేమించాడు నలభై సంవత్సరాలు భరించాడు మోషే తన మీద భారం ఎక్కువైంది ఆయన కొంత అసహనానికి గురైపోయే పరిస్థితి వచ్చింది దేవుడేం చేశాడు మోషేని ఎటు ఎట్టి పరిస్థితులు కూడా తన అవిధేయతలు బైబుల్లో ఉండకూడదు అందుకే మోషేని ఒకటే ఒక అవిధేయత అక్కడతో చాలు మోషే ఇంతకంటే ఎవరు కూడా నేను తప్పుగా అనుకోకూడదు నువ్వు అక్కడ చూడకపోయినా పర్వాల నీకు వచ్చిన నష్టం ఏమీ లేవ్వు నాతో ఉండాలి అది అది దేవుడు కోరుకున్నది నలభై ఏళ్ళు అయిన తర్వాత మోసలో కొంత భావం వచ్చేసింది అది ఎక్కువ అవుతుందేమో ఆ అసహనం ఎక్కువ పాపం చేస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు మోష మీదకి నింద రాకుండా మోస ఇంకంతకంటే ఎక్కువ పాడైపోకుండా నువ్వు ఇంకా చూడకపోయినా పర్వాలేదు అక్కడ వచ్చే నష్టమేమి లేదు కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను ఉండలేను నువ్వు నా దగ్గరికి వచ్చేసా అని చెప్పి తీసుకొని దేవుడు అది దేవుని ప్రేమను బట్టే చేశాడు ఆయన అవిదేతను బట్టి కాదు అతి ప్రేమ ఆయన ప్రేమ అటువంటిది ఎందుకని చెప్తున్నాడు అంటే దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో తెలుసుకోవాలంటే ఆయన ప్రేమ అన్ని రకాలుగా ఉంటుంది అది సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని వాడిన పౌలు భక్తులు వాడిన పదం చూడండి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు అంటే ఏసు ప్రభు యొక్క ప్రేమ మన జ్ఞానానికి కూడా మించదు మనకు అందదు మనకు అర్థం కాదాని ప్రేమ అటువంటి ప్రేమను అర్థం చేసుకోవడానికి శక్తి కావాలంట ఆ శక్తి కోసం నువ్వు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు చెప్తున్నాడు పోలు ఆ శక్తి ఆ సంఘానికి రావాలి ఎందుకంటే ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగి జీవించగలం పౌనుభక్తుడు ఉట్టిగానే అనలేదన్నమాట కొరందిలికి రాసిన పత్రికలో పదమూడో అధ్యాయంలో ఆయన ఉట్టిగా అనలేదన్నమాట మనుషులతోనూ ఆ కొరందులకి రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఉంటుంది మొదటి మూడు వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే కంచును గనగన లాడు తాళమున్నయొందును ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయ్యూ ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను పేదల పోషణ కొరకు ఆస్తంతయు ఇచ్చినను కాల్చబొట్టకు శరీరమును అప్పగించినను ప్రేమ వాడనైతే నాకు ప్రయోజనమేమూ లేదు ముట్టిగా చెప్పలేదని మాట పౌలుభక్తుడు అతి ప్రాముఖ్యమైనది ప్రేమ ఆ ప్రేమ మనల్ని పరిపూర్ణతలోని తీసుకుని మనలో నలుగురు రవిదేజీలు ఉంటే మనం సహించలేం గొనుగుతూ ఉంటాం సనుగుతూ ఉంటాం వాళ్ళు అట్టున్నారు వీళ్ళు ఇట్టున్నారని గొలుగుతూ ఉంటాం మరి మోస నలభై సంవత్సరాలు సహించాడు ఒకరిని కాదు ఇద్దరు కదా లక్షల మంది ఇసు ప్రజల్ని మరి అంత గొప్ప నాయకుడు అయినా అంత మీద మచ్చ కూడా రానివ్వకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంత ప్రేమించాడు దేవుడు ఆ ప్రేమే మనలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన ఏం చేసినా ప్రేమతోనే చేస్తాడు మన ప్రభు ఏం చేసినా ప్రేమతోనే చేస్తాడు కాబట్టి చెప్తున్నాడు మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతుల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను గణగనలాడే తాళమును కంచునే తప్ప ఏం ఉపయోగం లేదన్నాడు నాకు నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును అన్నాడు నా ఆస్తి ఇచ్చేసినా నా శరీరాన్ని ఇచ్చేసినా ఏమి చేసినా కానీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు అన్నాడు వీటి కోసం ఆయన పోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రేమ అనంటే వ్యూహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో వ్యూహన్ భక్తుడు రాశాడు వ్యూహ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రేమ లేనివాడు దేవుడంటే ఎరగినటువంటి మనం ప్రార్థన చేయొచ్చు యేసు ప్రభు మనం పరిచర్ చేయొచ్చు యేసు ప్రభు గురించి మనం ఏమైనా చేయొచ్చు మనలో ప్రేమ లేకపోతే అసలు దేవుడు ఎవరో కూడా మనకు తెలియలేదని అర్థం కాబట్టి దేవుని కృప అటువంటిది దేవుని ప్రేమ అటువంటిది ఆయన ప్రేమ అంత ఉన్నతమైన అందుకే దాన్ని తెలుసుకోవాలి అని అది తెలుసుకోవాలంటే శక్తి కావాలి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మనం చెయ్యాల ఆయన యేసు ప్రభు ఎరుశలేమని దుఃఖపడతాడు లోకాస్ వార్త అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలను అయినా ఆ పట్టణము విషయం ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలుగాని ఇప్పుడు అవి నీ మరుగు చేయబడి ఉన్నవి అక్కడికి ఏం చేస్తున్నాడు ఆయన ఇరుశలీ చూసి ఏడుస్తున్నాడు అయ్యో నువ్వు తెలుసుకోలేకపోయినావు నువ్వు నాశనం నీ ఒక రాయబడి మాట నేను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటే కనుక నీ శత్రులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలను కూడా నేల కలిపి నీలో రాయతి మీద రాయి నిలిచి ఉండని నీ దినములు వచ్చునని చెప్పిన అంటే ఆ పట్టణానికి రాబోతున్న శ్రమను బట్టి ఆ పట్టణానికి వచ్చే ఆ పట్టణం ఉన్న కలిగేటువంటి శ్రమలను బట్టి ఏసుప్రభు ఏడుస్తున్నాడు ఎందుకళ్ళకి శ్రమలు ఎందుకేళ్ళకి కష్టాలు ఎందుకు వీళ్ళు విరగకుండా ఉన్నారు వినుంటే వినుంటే బాగుండేది కదా అని ఏసుప్రభు ఏడుస్తున్నాడు ఆయన మార్తా మరియు లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏడ్చినట్టు మనం చూస్తాం ఆయన ఏడుపు ఎందుకు ఎందుకు ఏడ్చాడు యేసుప్రభు ఆయన అంత భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి అక్కడున్న వాళ్ళు ఏడిస్తే ఆయన ఏడుస్తాడా ఆయన తెలియదా లేచి వస్తాడని ఆయనకు తెలీదా లాజర్ లేపగలిగిన శక్తానికి లేదా ఆయన బయటకు వస్తాడని యేసుప్రభు తెలియదా మరి ఎందుకు ఏడుస్తున్నాడు యేసుప్రభు ఎందుకు కన్నీరు గార్చాడు వాళ్ళు ఏడుస్తుంటే ఆదరించాల్సిన ఆయన కూడా ఏడుస్తాడా ఎందుకు ఏడ్చాడు ఏసు ప్రభు ఆదరించేవాడు ఏడ్చే వాళ్ళని ఆదరించే దేవుడు మన దేవుడు చచ్చిపోయేవాడిని లేపగల శక్తి కలిగిన దేవుడు మన దేవుడు మనం ఆదరించకుండా అది బయట తీసుకొస్తారని తెలిసి కూడా ఆయన లేచి తెలిసి కూడా ఎందుకు ఏడ్చాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే సజీవంగా ఉండాల్సిన వాళ్ళు మృతులైపోయినారు తను ప్రేమించిన వ్యక్తి అలా చచ్చిపోయడం ఆయన చూడలేకపోయాడు అలాగనే అందరం అంతే మనం అంతే మనం అందరం కూడా బ్రతికుండాల్సిన వాళ్ళం చచ్చిపోయిన వారిలాగా ఉన్నాం అందుకే ఏడ్చాడు యేసుప్రభు ఆయన తన ప్రాణాన్ని క్రైదానంగా చెల్లించి మనల్ని బ్రతికించాడు ఆయన ప్రేమ అది మనం గ్రహించాల ఆ ప్రేమ మనం గ్రహించలేకపోతే చూడండి మనం ఏది కూడా చేయలేం మనం దేవుని ఎరిగినటువంటి వారం కాము ప్రేమ అంటే మనతో అనుకూలంగా ఉన్నప్పుడు లేదా మనకు అనుకూల పలికినప్పుడు అంత మాత్రమే కాదు అది కాదు ప్రేమ అంటే ఏసు ప్రభు దేవుడు ఏది చేసినా కూడా ప్రేమతోనే చేశాడు అది మనం గ్రహించాల కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ కూర్చొని జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటుకును తగిన శక్తి గలవారు కావాలనని అంటే దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలంటే మనకు శక్తి కావాలి ఆ శక్తి మనకి ఆ దేవుని ప్రేమ అర్థమైనప్పుడే మనం కూడా ఇతరులను ప్రేమించగలం ఆ ప్రేమతోటి అందులో అర్థం చేసుకోగలము అప్పుడు ప్రభువుకు దగ్గరగా జీవించగలం ఆయన పరిపూర్ణతలోనికి మనం రాగలం అంతేగాని ప్రేమ మొలిచినట్టే మొలిచి ఎండిపోయేది కొంతకాలం మనతో బాగున్నప్పుడు బాగుండేది తర్వాత వాళ్ళని ద్వేషించేది వాళ్ళ నుంచి తప్పించుకొని తిరిగేది అది లోక సంబంధమైన విధానం అది ప్రేమ కాదు అది స్వార్థం నిజమైన ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది సహిస్తుంది డంబంగా పలకదు మనం తాళలేకపోతున్నాం సహించలేకపోతున్నాం అంటే మనలో ప్రేమ లేదు మనం దూరం పెట్టేస్తున్నాం అంటే మనలో ప్రేమ లేదు మనం వాళ్ళతో కూడా ఇష్టపడడం లేదంటే ప్రేమ లేదు ఎదురు పలికినప్పుడు పలకరించుకోవడానికి కూడా కష్టంగా ఉందంటే ప్రేమ లేదు శత్రువునే ప్రేమించేటువంటి ప్రేమ వేసు ప్రభుది మనకు మనం చేయగలుగుతున్నాం అది చేస్తేనే దేవుని ఎరిగిన వారు అది ఆ గుణగణం మనకు రావాలనే పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు మనం ఏం చూస్తూ వచ్చామనంటే ఎఫస్సి సంఘానికి గురించి పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన అది వాళ్ళకే కాదు మనకు కూడా అవసరం ఎఫస్ సంఘానికి గురించి ఆయన చేస్తున్నాడు ప్రార్థన అంటే అవి ఆ గుణగణాలు ఆ సంఘానికి ఎంతో అవసరం అని కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆ గుణగ ఆ గుణగణాలు నీకు నాకు కూడా అవసరం కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వేటిని నడగాలో కూడా ఆయన చెప్తున్నాడు ఏమడుగుతున్నాడు మీ అంతరంగ పురుషుడు బలంగా శక్తి కలిగి బలంగా ఉండాలి మన అంతరంగ పురుషుని మనం బలపరుచుకోవాలి ఇది మనకు కావాల్సిన ప్రత్యేకమైన అవసరత మన అవసరత వాడు బలంగా లేకపోతే శరీరం రాజ్యం వెళ్తుంది చం మన నరకానికి తీసుకెళ్తుంది ఏసుప్రభు మన హృదయంలో నివసించాలి అది ఆయన ఆలయం ఆయన ఆలయంలో ఉండాలి అలాంటి మనం మాట వినాలి ప్రభావ నువ్వు నాలో ఉండు ప్రభా నేను నీ మాట వింటాను అనే ప్రార్థన మనం చెయ్యాలి ఆయన మాట ఎంత కఠినమైందని తీసుకొని పాటించే వారంగా ఉండాలి మీ తన మహిమేశ్వరిని చొప్పున మీకు దయచేయాలి మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చాలి ఆ తర్వాత దేవుని సంపూర్ణ ఎంతు మనం పూర్ణులుగా మారాలి ప్రభా నీ పోలికలోనికి నేను రావాలి నీ స్వరూపంలోనికి నేను రావాలి నీ ప్రేమలో నేను వేరుపారాలి నేను స్థిరపడాలి నీ ప్రేమ యొక్క అన్ని డైమెన్షన్స్ నేను తెలుసుకోవాలి నీ గొప్ప ప్రేమ ఎంతదో నేను తెలుసుకోవాలి అది తెలుసుకొని నేను కూడా ఆ రీతికి ఉంటేనే నేను నీలాగా తయారైన వాడిని అవుతాను కాబట్టి ఆ శక్తి నాకీ ప్రభు నీ ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయి ప్రభు నీ ప్రేమ వెడల్పు ఎంతో తెలియజేయి పొడుగెంతో తెలియజేయి లోకెంత తెలియజే ఎత్తే ఎంతో తెలియజేయి అనే ప్రార్థన మనకు అవసరము అనేటువంటి ప్రార్థనలు మనకు అవసరం ఆ ప్రార్థనతో పాటు గుణగణాలు కూడా మనకు ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఇటువంటి గుణగణాల కోసము మనం ప్రభు ప్రార్థిద్దాము ఆ గుణగణాలు పొందుకొని ప్రభువును మహింపరుద్దాము దేవుడిటువంటి కృపను మనందరికీ అనుగ్రహించను దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వించను ప్రార్థించుకుందాము పరిశుద్ధుడుమైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోతలు చెల్లిస్తున్న ప్రభు ఇంతవరకు తండ్రి నాయన ఎఫస్సి పత్రికలో మూడు అధ్యయనించిన ప్రభు పౌలు భక్తుడు మీ ఎదుట మోకాలు చేసిన ప్రార్థన తండ్రి మేము ధ్యానించుకుంటూ వచ్చినాం ప్రభు ఆయన గుణగణాలన్నీ కూడా ప్రభావ సంఘానికి ఎంతో అవసరం అని ఆ వ్యక్తిని ఆయన మీ చె విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి ఏ గుణాలు మాకును ఎంతో అవసరం తండ్రి ప్రభా వాటన్నిటిని బట్టి కూడా మీ పాదాల చింత మొరపెడుతున్నాం అక్కడ కూడా మాకు అనుగ్రహించండి ప్రభా మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయపడండి తండ్రి నాయన ప్రభా అంతరంగ పురుషులందు బలం కలిగి మమ్మల్ని మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకొని మీ నుంచి ప్రతి అవసరాన్ని పొందుకొని మీ ప్రేమను ఎరిగి మీ ప్రేమను చూపించి మిమ్మల్ని మహింపరిచేటువంటి జీవితాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చెప్పబడి మాటలు మీరు ఫలింప చేయండి చెరు ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి మాకందరికీ మీరే తోడయండి మీ కృపను అనుగ్రహించమని నీ రాకటం వచ్చేంతవరకు లేదా ప్రభావ మా కాలాన్ని ముగించేంత వరకును ప్రభావ మీకు నమ్మకంగా నేను జీవించడానికి మీకు మహిమకరంగా జీవించడానికి మా అందరికీ మీ కృపను అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ప్రేజ్లాశీర్వాదమంటారా సిస్టర్ మన ప్రభు క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపురొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించిన కాక ఆమ్య అందరికీ ప్రేజ్లాడు అందరికీ ప్రిజ్లా సిస్టర్స్ అందరి ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లోట్